చేరు కాకపోతే కొన్ని మరొకటే ప్యాంటు షర్టు వాడేవా ఇలా ఇలా ఉంటాయి మన లేకపోతే మొన్న కనపడినప్పుడు రోడ్డు మీద కనపడినప్పుడు హలో అంటే సరిగ్గా సమాధానం చెప్పలేదను ఈ మధ్యన వాడికి పవర్ ఎక్కువైందను చదివేళ్ళకి భేషజాల ఎక్కువ అయ్యాయినా ఇలాగే ఇలాగే ఉంటాయి ఇది ఒక కవి అన్నాడు నేను చదివి చాలా సంతోషించాను ఒక కవి అన్నాడు చూడండి రెండు వర్గాలు మాట్లాడుకుంటున్నాయి రెండు రెండు సిద్ధాంతాల మీద పెంచి సో ఆ పేచీలో వాళ్ళు మాట్లాడి తీరు చూస్తే ఆ కమెంట్రాడు చూడండి మీరు మీరు మాట్లాడే తీరు ఎలా ఉందంటే అత్తాకోడళ్ళ దెబ్బలాటికి ఎంత తెలివితేటలు కావాలో అంత తెలివితేటలతో మీరు మాట్లాడుతున్నారు అది పద్ధతి కాదు యూ రైజ్ అబౌవ్ పర్సనల్ ఈక్వేషన్స్ అండ్ ట్రై టు డిస్కస్ ది మ్యాటర్ థ్రెడ్ బేర్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ బెటర్ అంతేగాని మీ చూస్తే అత్త కూడా దెబ్బలాట్ లెవెల్లో ఉంది అని అంటాడు అంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారి కవిత్వం గొప్పదా శ్రీశ్రీ కవిత్వం గొప్పదా అని వాళ్ళు మాట్లాడుకున్నారు దాని మీద అంటే దాని అభిప్రాయం ఏంటంటే సో నేను విశ్వనాథ్ సత్యనారాయణ గారి భక్తుడిని లేకపోతే ఫ్యాన్ని ఆయన శ్రీశ్రీ ఫ్యాను కాబట్టి మా ఇద్దరూ కూడా ఆ వస్తువుని ఆయన కవిత్వం గురించి ఏను కవిత్వం గురించి పరిశీలన చేసి ఆ లెవెల్కి వెళ్ళడం మానేసి మా ఇండివిజువల్ ఫ్యాన్స్ కింద దెబ్బలాటేసుకుంటే ఏ లెవెల్లో నడుస్తుంది అంటారు ఈ డిస్కషన్ అత్తాకోడాల దెబ్బలాట్లెవెల్లో నడుస్తుంది అత్తాకోడాల దెబ్బలాట ఎలా ఉంటుంది ఏముంటాయి ఇష్యూస్ ఏముంటాయి అత్తాకోడాళ్ళ దెబ్బలాట్లో ఎప్పుడైనా పరి మీరు ఆలోచన చేసుకోండి ఏముంటాయి నేనేమో కాఫీ పెట్టమంటే పెట్టలేదని ఆవిడ ఉంటుంది ఆ పెట్టినప్పుడు మీరు తీసుకోలేదని ఈ అమ్మాయి ఉంటుంది ఇలాగే ఉంటుంది కదా ఇంతకంటే ఇష్యూస్ ఏముంటాయి లేకపోతే నేను ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు నన్ను సరిగ్గా పలకరించలేదని ఏదో ఇలాంటివి ఉంటాయి అత్తాకోడా దెబ్బలాట అంటే కేవలం ఏదో ఒక ఒక రిలేషన్షిప్ చెప్తున్నామని కాదు ఉంటే దృష్టాంతం సో సింపుల్ సి చాలా సిలియస్ రాగద్వేషాలు ఉంటాయి అని చెప్పడానికి అత్తాకోడాళ్ళ దెబ్బలాట సో అటువంటి లెవెల్లో మనం నిలబడిపోతే అది బహిర్ముఖత్వం దాంట్లో మరి దుఃఖం కాకపోతే సుఖం ఎక్కడి అంతర్ముఖులు అవ్వాలంటే ప్రాణోపాసన చేస్తే అంతర్ముఖుడు అవుతాడు ఇది అధ్యాత్మ విచారము మనిషిని అంతర్ముఖుడిని చేస్తుంది అంతర్ముఖుడై మానవుడు ఉన్నతిని పొందాలి కానీ బహిర్ముఖుడుగా ఉన్నంతకాలం వాడికి దెర్ ఇస్ నో సొల్యూషన్ మీరు తిరుపతి వెళ్ళి కూడా మీరు అంతర్ముఖులై వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి ఆ దర్శనాన్ని అంతర్ముఖంగా చేసుకు చేసుకుంటే మీకు ఆ దర్శనం ఏమైనా ప్రయోజన ప్రయోజనం ఇస్తుంది కానీ అక్కడ కూడా మనం బహిర్ముఖులుగానే ఉండిపోతే అంటే సత్రంలో నాకు ముందు ప్రయారిటీ కావాలి దీంట్లో ప్రసాదంలో ప్రయారిటీ కావాలి క్యూలో ప్రయారిటీ కావాలి నేను మినిస్టర్ గారికి తెలుసుకున్నవాడిని అని అక్కడ ఉండేటువంటి అధికారులు లంచాలు ఇవ్వటం అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయటం లేకపోతే మనకు ఉండే లౌకికమైన తెలుగుతేటలన్నీ ప్రదర్శించటం ఇదంతా బహిర్ముఖం ఈ బహిర్ముఖత్వం కోసం అయితే అంత దూరం వెళ్ళడానికి ఇంట్లో ఉండడమే బట్ట వెళ్ళినందుకు అంత కష్టపడి ఒక నామాన్ని స్మరిస్తావు వెళ్ళినంతసేపు నామస్మరణ చేస్తావు క్యూలో ఉన్నంతసేపు నామస్మరణ చేసుకుంటావు ఏదైనా మనస్సుతో పరిగెత్తినా మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటూ ఒక ధ్యానభావంతో వెళ్ళి దర్శనం చేసి నేను కృతార్థనయ్యాను అనే నిండుతనంతో బయటకు వచ్చి మీరు వస్తే ఆ దర్శనానికి ఉపయోగం ఎప్పటికైనా మీరు అంతర్ముఖం చేసుకుంటే దర్శనం కానీ లేకపోతే మామూలు ఇక్కడ ఉండి ఇట్లాగే అక్కడ ఉండి మహాభాగ్యానికి దర్శనం కూడా ఎందుకు ఇక్కడే ఉండవచ్చు కాబట్టి అంతర్ముఖంగా మనిషి ఎదగాల్సి ఉంటుంది దానికోసం అధ్యాత్మ విచారాన్ని నుంచి మరి యొక్క సొల్యూషన్ లేదు అధ్యాత్మ విచారానికి ఈ టాపిక్ లాంటి టాపిక్ కోసం మీకు వేరే అద్భుతమైన టాపిక్ సో కౌ పునరేషాం వరిష్ట ప్రధాన కార్యకర్ణలక్షణా మంత్ర తస్మై సోవాచోహవాయురాపృథివీ వామనచక్షుశ్రోత్రే ప్రకాశ్యావదీ వయమెత బాణమవ్యాధారయామ తస్మై సహో వాచ తస్మై అంటే ఆ భార్గవుని కొరకు సహా పిప్పలాద మహర్షి వాచ ఇలాగే సమాధానం చెప్పాడట ఏమని ఏమిటి ధరిస్తున్నాయి ఏమిటి ప్రకాశింపజేస్తున్నాయని అడిగాడు కదా సో ధరిస్తున్నవి ఈ దేవతలు అన్ని దేవతలు ఆకాశోహవా ఏష దేవ ఆకాశం ఒక దేవత ఆకాశం దేవత అంటే ఆకాశుడు అనేవాడు ఎక్కడో ఉంటాడని కాదు ఆకాశం ఒక దేవత ఆకాశరాజు అంటారు వెంకటేశ్వర స్వామి కథలో ఆకాశరాజు ఆకాశరాజు అంటే ఈ ఆకాశ దేవత అంతేగాని ఆకాశరాజు ఆయన ఉన్నాడు ఆయన పాపం అమ్మాయి పెళ్లి చేయడం కోసం నానా తంటాలు పడుతున్నాడు ఇక్కడ అక్కడ విప్పుకుంటాడు అంటే మన సమాజంలో అలా ఉంటుంది కదా ఆడపిల్ల కన్నా తండ్రి పాప ఎవరైనా అయ్యే చేతిలో పెట్టి మనం అమ్మాయిని వా అయ్యే చేతిలో పెట్టాలని ఒక ఫీలింగులో ఉంటాడు ఐ కెన్ అండర్స్టాండ్ దాట్ అది మనం ఆకాశరాజికి అప్లై చేస్తాం సో ఆకాశదేవతది ఆకాశ దేవత స్థల పురాణాలని మరీ సీరియస్గా తీసుకోకూడదు స్థల పురాణాలు మామూలుగా ఏదో వాయుపురాణం విష్ణు పురాణం అంటే కొంత పర్వాలేదు కానీ స్థల పురాణాలను మరీ సీరియస్గా తీసుకోకూడదు స్థలపురాణం అంటే అక్కడ ఒక నాలుగు ఎకరాల స్థలం ఉంటుంది ఆ దేవాలయం కేసరికి ఉంటుంది అనుకోండి ఎకరాల స్థలం ఉంటుంది అక్కడ నాలుగు శివలింగాలు ఉన్నాయనుకోండి ఇవి వశిష్ఠుడు స్థాపించేడు ఇంకో అడుగు వేశారనుకోండి ఇంకో వినిగిపోయిన శివలింగం ఒకటి ఉంటే ఇది జమదగ్ని మహర్షి స్థాపిస్తే పరశురావిడొచ్చి వెనకొట్టేడు అంటాడు సో ఆ విధంగా అలాగే స్థల పురాణంలో అన్నీ కూడా అలాగే మనకి తెలుసున్న ఋషులు పేర్లన్నీ పెట్టి అవి చెప్తూ ఉంటాయి అక్కడ ఒక కోనేరు ఉంటుంది పూర్వం బాగుండేది ఇప్పుడు అది బాగుండదు కోనేరు అంటే ఇంకేం బాగుంటుంది సో పూర్వం బాగుండే బాగుండి ఉండొచ్చు బహుశా సో ఈ కోనేరులో నేను ఒకసారి ద్రాక్షారామా వెళ్ళా వాళ్ళు అన్నారు ఈ కోనేరులో సప్త సప్త గోదావరిలు ఉన్నాయి కోనేరు బాగుండదండి దాని నీరుని మీరు చాలా చాలా కష్మలంగా ఉంటుంది దాంట్లో చేపెట్టారనుకోండి మీరు ఆ చేతిని మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడుక్కోవాలి కాలు పెడితే ఆ కాళ్ళు మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడుక్కోవాలి చాలా కష్మలంగా ఉంటుంది అది దాంట్లో సప్తగోదావరిలు ఉన్నాయంటే దూరం నుంచి ఒక నమస్కారం చేయాల్సిన మాటే సో అలా ఏదో చెప్తూ దాన్ని మనం మరీ సీరియస్గా తీసుకొని అక్కర్లేదు అలా సీరియస్గా తీసుకుంటూ పోతే ఇంకా మీరు ఎట్ ఎవ్రీ మన భారతదేశం యొక్క విశిష్టత ఏమిటంటే ప్రతి అడుగులోనూ ఒక దేవాలయం ఉంటుంది దానికి ఒక స్థల పురాణం ఎందుకంటే ఇది అధ్యాత్మ అధ్యాత్మ దే స్పిరిచువల్ కంట్రీ ఇట్ ఈస్ ఆ స్థల పురాణం విని మీరు దాని స్పిరిట్ తీసుకోవాల్సి ఉంటుంది నాట్ ది లెటర్ తీసేసుకుంటే చాలా ఎందుకంటే మీరు రికన్సైజ్ చేయలేకపోతారు మీరు కాళహస్తి వెళ్ళారనుకోండి భూమికి సెంటర్ ఇదే అని చెప్తారు సెంటరే మీరు అది గమనించారో ఎందుకంటే భూమి స్పీరిగా వద్దు కలిగే ప్రతీది సెంటరే భూమికి సెంటర్ మా కాళహస్తే అని చెప్తారు మీరు కాళహస్తి నుంచి ఏర్పేడు వెళ్ళారనుకోండి ఇది భూమికి సెంటర్ అని వాళ్ళే చెప్తారు కాశీ భూమికి సెంటర్ అని కాశీలో చెప్తారు అసలు ఇవేమీ భూమికి సెంటర్ కాదు బ్రహ్మావర్తము బిఠూర్ ఒక విలేజ్ ఒకటి ఉంది గంగానది తిరల అది భూమికి సెంటర్ అని వాళ్ళు చెప్తారు ప్రతి వాళ్ళు కూడా చెప్తారు అలాగే అదొక శోభంతే అలా విని సంతోషించాలి ఎనివే సో ఆకాశము అనే దేవత నేను ఇందాక మీకు మనవి చేశాను ప్రతిదీ ఒక దేవత ఆకాశోహవా ఏషదేవ వాయుర్దేవహ అగ్నిర్దేవహ వేయకపోయినా వేసుకున్నట్టే ఆపహ దేవ ఆపో దేవత ఆపహ అంటే నీరు జలములు సో పృథివీ దేవత ఈ దేవతలు ఐదు ఉన్నాయి ఎవరు నిలబెడుతున్నారంటే ఐదు వచ్చేసింది అక్కడికి పంచభూతాలు కవర్ అయిపోయాయి ఇంకా శక్తులు వాక్కు మనస్సు చక్షు శ్రోత్రం సో కొన్ని ఒక ఒక ఇప్పుడు చెప్పింది ఎలా ఉందంటే వాక్కు కర్మేంద్రియం చక్షు శ్రోత్రం జ్ఞానేంద్రియాలు మనస్సు ఇట్స్ ది కామన్ డినామినేటర్ కామన్ ఓవర్ సీయర్ మనస్సు కర్మేంద్రియాలకి జ్ఞానేంద్రియాలకి సమానంగా అది ఓవర్ ఓవర్ సీయింగ్ సో సమానంగా రెండింటినీ తన అధీనంలో పెట్టుకుని నడుపుతూ ఉంటుంది ఓ రకంగా ఒకప్పుడు మనస్సు ఇంద్రియములకు బానిసయ్యే పరిస్థితి కూడా ఉంటుంది బట్ స్టిల్ మనస్సు ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ టెన్ ఇంద్రియాస్ సో ఐదు ఐదు పది ఒకటి పదకొండు పేర్లు చెప్పాలి పదకొండులో వాక్ అని కర్మేంద్రియాలకు రిప్రజెంటేటివ్గా ఉంది మనస్సు సమానం పర్బోత్ చక్షు శ్రోత్రంచ చక్షు శ్రోత్రం ఏండం ఎందుకు ఐదు ఉన్నాయో రెండు చెప్పాలి ఐదులో రెండు చెప్పాలంటే రసనాన్న ఘానం అనేందుకు అనుకో ఈ రెండుంటికే స్పెషల్ ఏమిటి చక్షు శ్రోత్రం అంటే చక్షు అంటే రూపము శ్రోత్రం అంటే నామము నామరూపాలు అది దాంట్లో ఉన్న రహస్యం నామరూపాలని మనస్సులో పెట్టుకుని చక్షుస్తోత్రం అంటారు మిగతా ఉంటాయి మిగతాలు అంత ఇంపార్టెంట్ కాదు నామరూపములు అవి ప్రధానమైనటువంటి అందులో చక్షుస్తోత్రంచా ఇవి ఉన్నాయి అవి ఇదిగో ఈ దేహాన్ని ప్రకాశింపజేసుకున్నాయి నిలబెడుతున్నాయి ప్రకాశింపజేసుకున్నాయి ఇంకా భాష్యకారులు చెప్తారు నేను ఉంటే పై పని చెప్పేస్తున్నాను ఇప్పుడు వీటి అన్నింటినీ పెరసానిఫై ఈ దేవతలన్నీ ఇవో సమావేశం చేశారు కథ ఈ కథ మీరు వినుంటారు మంచి కథ ఉపనిషత్తులలోని కథలు ఇలాగే ఉంటాయి చాలా బాగుంటాయి ఎంతో గొప్ప సందేశం కూడా ఉంటుంది మా చిన్నప్పుడు మేము విన్నాం ఈ కథ సో అంటే మా అమ్మగారు చెప్పేవారు ఎవరో కథలు అమ్మగారు కాశీ మజ్లీ కథలు చదివేవారు ఎప్పుడైనా విన్నారా కాశీ కథలని ఆ పుస్తకాలు ఎక్కడైనా ఉంటే సంపాదించండి అంటే ఒక సెట్ ఉంటే కొనిసేను వింట చాలా కల్పనా జగత్తులో ఉంటాయి కథ చాలా కల్పనాత్మకంగా ఉంటాయి కల్పన కూడా చాలా అందంగా ఉంటుంది చాలా మధురంగా ఉంటుంది మా అమ్మగారు కాశీ మజిలీ రసలు నేను కూడా వారు తెప్పించుకునేవారు లోకల్ లైబ్రరీ ఉండేది ఆ లైబ్రరీ నుంచి కాశీ మజిలీ ఏడు భాగాలు ఎనిమిది భాగాలు ఉండేవి ఆ భాగాలు తెప్పించుకునేవారు ఓ భాగం తెప్పించుకునేవారు తెప్పించుకుంటే నేను వచ్చేసి స్కూల్ నుంచి పరిగెత్తుకొచ్చి పెంట్ అనే ఆ పుస్తకం వచ్చిందని తెలిసిందం నాకు కనపడకుండా దాచేవారు అయినా కూడా లాగేసుకుని దాన్ని చదివేసుకుంటే రే అన్న రారా అంటే ఆగు అని ఈ కాశీ మంది కథ తర్వాత అప్పుడప్పుడు కొంచెం డిస్కస్ కూడా చేసేవారు ఎందుకంటే వారు కూడా చదివేవారు సో చాలా అద్భుతంగా ఉంటాయి సో దాంట్లో ఈ చాలా రొమాంటిక్ స్టోరీస్ హైలీ ఇంక మొత్తం పుస్తకం ఒకే కథ ఒక కొన్ని భాగాలు అయితే కొన్ని భాగాలు రెండు కథలు ఉంటాయి మూడు కథలు ఉంటాయి వెరీ లాంగ్ స్టోరీస్ మీరు ఎప్పుడైన్స్ అయితే తెలుస్తుంది కానీ డోంట్ లుక్ ఫర్ సమ్ స్టోరీ మోడర్న్ స్టోరీ టెల్లింగ్ లాగా ఉండదు అదో రకంగా ఉంటుంది స్టోరీ కల్పనా జగత్తులో ఉంటారు మీరు ఒక కాల్పనిక జగత్తులోకి మనస్సు ప్రవేశిస్తుంది ఆ కల్పనల్లో జీవించక ఎందుకంటే నిజ జీవితంలో సుఖ సుఖము శాంతి చాలా తక్కువ ఉంటాయి ఎవో కష్టాలు ఉంటూ ఉంటాయి అంచేత ఆ కల్పనామయమైన జీవితంలో ప్రొవైడ్స్ ఏ వండర్ఫుల్ సులేస్ టు ది మై మనస్సుకి అవసరం అంచేతనే పూర్వం వాళ్ళకి డిప్రెషన్లో ఏం లీవ్కోక కోపం వాళ్ళ అన్ని కష్టాలని అలాగా యాక్సెప్టెన్స్ అనేది అతి సహజంగా వాళ్ళకి అద్దీది సో అప్పుడప్పుడు ఈ కల్పనా జగత్తులోకి మనస్సు విహరించదా ఇట్ ఈజ్ అైస్ ఎస్కేప్ మెకానిజం కింద పని చేస్తున్నాను ఇప్పుడు నేను అనలైజ్ చేస్తున్నా చిన్నప్పుడు ఎంతో ప్రేమతో చదివి వాళ్ళం స్తు సో ఇవి ఇది ఒక కథ ఈ పది కూడాను ఇవే పదో పన్నెండు ఎన్ని ఉన్నాయో అన్నీ ఇవన్నీ కూడా ఓ చోట సమావేశం చేశాయి అభివదంతి వాటిల్లో సమావేశంలో అవి ఏమంటున్నాయంటే మన అందరం కలిసి వయం ఏతద్ బాణం అంటే దేహం బాణంలా ఉంటుంది లేదండి సలాక్ దానం చేత టీవీకి బాణం ఎందుకు పెట్టారో వాణం అని శంకర్లు ఎవరో చెప్తారో చూద్దాం ఈ దేహాన్ని అవష్టభ్య నిలబెట్టి అంటే ఓ చోటకి చేర్చి విడిపోకుండా విధారయామ మనమే నిలబెడుతున్నాము అని అనుకున్నాయి ఇవి అనుకున్నాయి ఈ పదీనా భాష్యకారులు వివరిస్తారు ఏం పృష్టవతే తస్మై సహో వాచ సో ఈ విధంగా ప్రశ్న వేసినటువంటి ఆ భార్గముని కొరకు సహా ఆ పిప్పలాది మహర్షి వాచహ చెప్పానట ఏమని ఆకాశోహ వాయుర పృథివీతాన్ని పంచమహాభూతాన్ని శరీరారంభకాణి అవి ఇవి పంచభూతాలు దేవ ఒక్కదానికి దేవహ వేస్తే అన్నింటికీ దేవహా వేసినట్టే ఈ ఐదు దేవతలు అంటే ఎవడో ఐదు నిలబడి ఉన్నారు అనుకునేరు కిరీటాలు పెట్టుకుని ఉడికే కిరీటం అని పెట్ట చెప్తారు అలాగే దేవతలు అంటే కిరీటం మనకి ఎలా లేదు కిరీటం దేవత అంటే కొంత స్పెషల్ ఉండాలి అందుకోసం ఒక కిరీటం హు పెడతారు అది కూడా రాజు లోకల్ కింగ్ యూస్ టు హ్యావ్ ఏ కిరీటం దాని పోరు ఆ కింగ్ని మనసులో పెట్టుకునే దేవతలు ఈ కింగ్కు ఉండేటువంటి పవరు శక్తి శోభాన్ని ఉంది కదా మరి అందుకోసం ఒక కిరీటం అని ఉడికే మనిషి యాంత్రోపో మార్ఫిక్ దీని ఆంథ్రోపో మార్ఫిక్ గాడ్స్ అని గాడ్ని మనకుండే సైకాలజీని బట్టి మనకుండే కల్చరల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి గాడ్ని మనం భావన చేస్తాం ది నైస్ థింగ్ ఈజ్ గాడ్ ఓంట్ మైండ్ ఇట్ అండ్ నాట్ ఓన్లీ దాట్ హీ ఫిక్స్ ఇన్ టు ఇట్ అంతేకాదు మీరు కనుక అదే రూపంగా ఉపాసన చేస్తే మీకు ఆ రూపంగానే ఈశ్వరుడు దర్శనం కూడా ఇస్తాడు ఏమి సమస్య మీరు ఇట్ గోస్ ఆల్ ది వే యాత్రోపోమార్ఫిక్ గాడ్స్ అనంట ఎనీవే సో ఈ ఐదుగురు దేవతలు ఈ పంచమహాభూతాలే దేవతలు ఈ పంచమహాభూతాలు ఇవి ఇప్పుడు ఇంక మరి మనుష్య శరీరానికి అప్లై చేయాలి కదా శరీర ఆరంభ కానీ శరీర ఆరంభకాణి అంటే ఎలాగంటే చూడండి ఇప్పుడు దట్ లైఫ్ ఈస్ ఇట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ లైఫ్ లైఫ్ వేరు లివింగ్ బీయింగ్ వేరు లివింగ్ బీయింగ్స్ ఆర్ మెనీ లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి లివింగ్ బీయింగ్స్లో బట్ లైఫ్ ఈజ్ వన్ ఆ Life తల్లి గర్భంలో ఉంటుంది అండ్ దట్ లైఫ్ ఇట్ కలెక్ట్స్ ద కోడ్ ఆఫ్ ది బాడీ ఆల్సో ముందు కోడ్ రావాలి తర్వాత బాడీ వస్తుందండి ఇప్పుడు ఇల్లు కట్టి ఎప్పుడైనా ఎప్పుడైనా వెళ్ళండి అక్కడికి ఇల్లు కట్టి ఇప్పుడు మేస్త్రీ దగ్గర ఉంటుంది ఒక కాగితం అంటే చుట్టకట్టి ఉంటుంది వాడు ఏమంటే ఇల్లు ఎలా కట్టబోతున్నారండి తక్కువని మీకు ఇగో ఇక్కడ గొలితవుతున్నారు ఇక్కడ పిల్లలు వస్తుంది ఇక్కడ గోడ వస్తుంది ఇక్కడ కితికి వస్తుంది అన్నీ చెప్తాడు ఆ కాగితం ఉంటుంది ఆ కాగితం లేకపోతే ఇల్లు ఏం కడతారు సో ఈ ప్రాణశక్తికి ఇట్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ ఎ హౌస్ తను ఉండడానికి ఇల్లు ఒకటి ఆ ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కావాల్సిన మెటీరియల్ని ఆర్డర్ చేసేసింది ఆల్రెడీ తల్లి భోజనం చేస్తూ ఉంటుంది మెటీరియల్ సప్లై అయిపోతూ ఉంటుంది మెటీరియల్ ఈస్ ఈజ్ ఆర్డర్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ ఆల్సో ఇట్ నీడ్స్ ఎక్కువ అండ్ ఇట్ హ్యాజ్ ఎ కోడ్ ఆ కోడ్కే డిఎన్ఏ అని పేరు ఆ డిఎన్ఏ కోడ్తో సిద్ధంగా కూర్చుంటుంది ఆ కోడ్ని అదే సంపాదించుకుంటుంది అది అంతకుముందు తండ్రి దేహంలో ఉండి చేసిన ఘనకార్యం వల్ల ఆ కోడ్ని పట్టుకోవడమే ఆ తండ్రి దేహంలోకి రాకముందు సర్వ జగత్ వ్యాపకంగా ఉన్నప్పుడు అప్పుడు కోడ్ని ఇంకా పికప్ చేసుకోలేదు అది దేహంలో తండ్రి దేహంలో ప్రవేశిస్తున్న ఆహారం రూపంగా అప్పుడు తండ్రి దేహంలో ఉండి ఇటు సుప్రీ కోడ్ అండ్ దెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది మదర్స్ హూమ్ అక్కడ నవ్విటీస్ అడి ఇంక ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పంచభూతాలని చేర్చి ఒక చోటకి చేర్చి దానికి శరీరాకృతిని ఇవ్వాలి పంచభూతాలు తండ్రికి తల్లి తినే ఆహారంతో పాటుగా ఉన్నాయి సో ఈ కోడ్ని పెట్టుకుని కోడ్ కట్టదు ఇల్లు ఇల్లు కట్టిది చేతన పురుషుడు ఇల్లు కడతాడు కానీ కోడ్ కడుతుందంటే మీకు ప్లాన్ కడుతుందా ఇల్లు ప్లాన్ కట్టదు డిఎన్ఏ కట్టదు దేహాన్ని డిఎన్ఏ నిర్మాణం చేయదు డిఎన్ఏను ఆధారంగా చేసుకుని లైఫ్ నిర్మాణం చేస్తుంది ప్రాణాన్ని నిర్మాణం చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ డిఎన్ఏ ఇప్పుడు డిఎన్ఏని టెస్ట్ చేస్తారు డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డిఎన్ఏ ఇట్ ఈస్ ఏ డెడ్ మాలిక్యూల్ అది జడ పదార్థం కానీ అదే డిఎన్ఏని ప్రాణము తన కణంలో పెట్టు కూర్చుంటుంది చూసారా దట్ ఈజ్ దట్ డిఎన్ఏ ఈజ్ పార్ట్ ఆఫ్ ది లివింగ్ సెల్ ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ and it is an instrument in the hands of life meer daan nuncha dna waitiki teesesar ankonda aa cell lo unde waitiki teesesa teeseyachu cell ni pierce chesi dna ni waitiki laagachchu waitiki laageyaru ankonde over adelaagante illugatti contraction chethu loonchi vaade plan pantukuni paari poyindi em upayogam ledu aa plan meeru em chestuntaa swabhavanga so that is life aa life ee pancham bhutaalani it calls dash the power to attract the five elements and to arrange the five elements la arrange chestu povtundi ee teesunna aharanni cells kinna marchi aa cells nu arrange chestu povtundi mundu cells lo vibhagam undadu anni cells ekarupanga untai stem cells annanta so aa stem cells inkoncham stage pergin tarvata దే గెట్ డివైడెడ్ హార్ట్ మసిల్స్ సెల్ వేరే బోన్ marrow వేరే మ్యారో బోన్ మ్యారో సెల్స్ వేరే అలా అలా డివైడ్ అవుతాయి division డివిజన్ లేకుండా ఒక్క రూపంగా ఉంటాయి సో అది ఎలాగంటే ముందు ఇటకలు సిమెంటు సిమెంట్ తర్వాత ఇసుక అక్కడ గుట్టలు పోసిపెట్టుకుంటాడు సో ఇదేమో కిచెన్ కూడా ఇదేమో బెడ్రూమ్ కూడా అలా ఉండదు ఆ ఇటకలను చూస్తే అవన్నీ ఇటకలే మాత్రమే వాటిని వీడు ఆర్గనైజ్ చేసేప్పటికి ఆ షేప్ వస్తుంది వాటికి అది స్టెమ్ సెల్స్ లేదా లేదు ఆర్గనైజ్ చేసుకునేప్పుడు చేతులు కాళ్ళు ముక్కు అవన్నీ స్లోగా డెవలప్ అవుతాయి మూడో నెల వచ్చేపటికో ఐదో నెల వచ్చేపటికో వాటెవర్ భాగవతంలో వర్ణించారు అది సో మోడన్ ఫిటాలజీ అనేదో సబ్జెక్ట్లో బహుశా చెప్పుకుంటాను అయ్యో ఎందుకు తెలియదు మెడికల్ పీపుల్కి తెలుస్తుంది సో దిస్ ఈజ్ హౌ ప్రాణశక్తి యొక్క అనుగ్రహం చేత ఈ ఎలిమెంట్స్ ఒక చోట చేరతాయి కానీ ఇప్పుడు ఎలిమెంట్స్ ఏమంటున్నాయంటే మేమే దీన్ని నిలబెడుతున్నాము అంటున్నాయి సరే చెప్తాం సో శరీరారంభ కానీ శరీరము వాటి ద్వారానే ఆరంభమైంది వాస్తవమే అవే నిలబెడుతున్నాయి కూడా స్థూలంగా చూస్తే కానీ సూక్ష్మంగా చూసినట్లయితే ప్రాణం వాటిని అలా నిలబెడుతుంది అది చర్చ కానీ అవేమంటున్నాయంటే మేమే నిలబెడుతున్నాయి అని అంటాయి అనబోతున్నాయి కథలో శరీరారంభ వాంగ్ మనశ్చక్షు శ్రోత్రమిత్యాదీని కర్మేంద్రియ బుద్ధీంద్రియాణి అంటే అన్నింటికీ కలిపేసి ఒకటే లెక్క వాకేమో కర్మేంద్రియాలకి రిప్రజెంటేటివు చక్షు శ్రోత్రాలు జ్ఞానేంద్రియాలకి రిప్రజెంటేటివ్ వీళ్ళ వీళ్ళన్నింటి మీద ఉండేటువంటి అధికారం మనస్తుంది అది మనహాని మనసం చేయనే చేశారు ఇవన్నీ కలిపి మనస్సును బుద్ధీంద్రియాల్లో కౌంట్ చేయండి ఇవన్నీ కలిపి ఎందుకంటే కతరే అని రెండు వర్గాలు చేశారు కదా రెండు వర్గాలు చేసినప్పుడు మీరు రెండు యూనిట్ల కింద చెప్పించాలి మూడు నాలుగు చెప్పకూడదు అక్కడ ఉండే మంత్రంలో పదానికి తగ్గట్టుగా మనం వ్యాఖ్యానం చేసుకుంటాం కాబట్టి కార్ కర్మేంద్రియ బుద్ధీంద్రియం రూపం ఇప్పుడు ఇవన్నీ కలిసి అదేమిటో చెప్తున్నారు ఆయన తే కార్యలక్షణ కరల కరణలక్షణాచే దేవా ఆత్మనోమాహాత్మ్యం ప్రకాశ్య అభివదంతి స్పర్ధమానా అహంశ్రేష్టత ఆది ఇవన్నే కార్యలక్షణ కరణలక్షణ కార్యలక్షణలక్షణ అంటేముగలవి రూపముగలవై కార్యూపా సో దేహ రూపంగా ఉన్నాయి పంచభూతాలు కరణలక్షణ ఈ తర్వాత వచ్చేటటువంటి స్తోత్రం చక్షు వాక్ మన ఇవి కరణల కరణం అంటే ఇంద్రియము ఇంద్రియ లక్షణ ఇంద్రియముల రూపంగా ఉన్నవాళ్ళు సో అవి కార్యలక్షణము ఇవి కరణలక్షణం రెస్పెక్టివ్లీ ఆ వరసలు ఇవే దేవతలు తే దేవా ఈ దేవతలు ఏం చేసుకున్నాయి దేవత లక్షణం ఏంటంటే తన మహిమని చెప్పడం దేవత అంటే మరి మహిమ కదా అందుకోసం ఆయన మహిమ పదం పెట్టేశారు తే ఆత్మనో మాహాత్మ్యం ప్రకాశ్య తమ మహిమను ప్రకటింపజేసి ప్రకాశింపజేసి వాటి మహిమ తెలుస్తూనే ఉంది మనకి నీరు యొక్క మహిమ ఏమి నీరు వల్ల ఈ దేహం ఇలా నిలబడి ఉంది డెబ్భై నీరే వాయువు యొక్క మహిమ ఏమి ఇంకేం చెప్తామండి వాయువు యొక్క మహిమ గాలి పీలుస్తూ విడిచిపెడుతూ ఉంటేనే దేహం నిలబడి ఉంటుంది వాయువు యొక్క మహిమ ఎంత అంటే ఆకాశం యొక్క మహిమ ఏమి ఆకాశం మహిమ ఏమీనా ముక్కు బ్లాక్ అయితే తెలుస్తుంది మీకు ఆకాశం యొక్క మహిమేమిటో బ్లాక్ వస్తుంట చూడండి బ్లాక్ అయితే ఏం చేస్తారు ఏదో ఏదో ట్యాబ్లెట్ వేసుకునే ఆ బ్లాక్ పోయేదాకా కూడా వీడికి అసలు మనిషి స్థిరంగా నిలబడలేడ చోట చాలా అదిజీగా ఉంటాడు ఓ ఒక ఏదో యాంటైసిస్టమిన్ ట్యాబ్లెట్ ఏదో మింగి కొంచెం ముక్కు దారికి అది కొద్దిగా ఓఫర్ అయితే అప్పుడు సుఖపడతాయి కాబట్టి ఆకాశం ఇప్పుడు మనిషిని ఏం చేస్తారంటే మనిషిని చంపాలనుకోండి ఒక ఎంటీ ఇంజక్షన్ ఆకాశాన్ని వీన్స్లో ప్రవేశపెట్టేస్తే వాడు చచ్చిపోతారు ఒక ఇంజక్షన్ ఇచ్చేయటం సిరింజిల్లాగి గాలి వస్తుంది కదండీ ఆ గాలి ఇంజక్షన్ ఇచ్చేయటం అంటే మామూలు మజిల్లోకి కాదు ఆ వీన్లోకొ దేంట్లోకో గాలి ఇంజక్షన్ ఇచ్చేయటం ఇచ్చేస్తే ఆ రక్త ప్రవాహం లోపల ఒక బొబులు ఫారం అవుతుంది ఎప్పుడైనా ల్యాబోరేటరీలో ట్రాన్స్పరెంట్ ట్యూబ్స్లో వాటర్ ప్రవహించేప్పుడు మధ్యలో బబ్బులు ఉంటే ఏంటవుతుంది ఆ పంపు పంచేయదు మధ్యలో బబులు వస్తే బొమ్మ వచ్చి అవులే కదా ఇప్పుడు పంపు తిరుగుతూ ఉంటుందండి మధ్యలో బబ్బులు వచ్చింది అప్పుడు ఏమవుతుంది పంచేయదు అది ఊరికే తిరుగుతూ ఉంటుంది కానీ నీరు రాదు అప్పుడు మీరేం చేస్తారు నాలుగు నోట్లో పెట్టి ఆ లాగా ఆ బల్ ఆ బబ్బులు వచ్చేసేయాల ఆ బబ్బులు బయటపడిపోతే బబ్బులు లేకుండా అంతా వాటర్తో నింటే టక్కుమని పంపు మళ్ళీ అందుకుని పనిచేస్తున్నావునా అదే పని గుండె పంపండి మీరు మధ్యలో బబ్బులు ప్రవేశపెట్టేస్తే ఏమైపోతుంది మొత్తం ఆ ట్యూబ్ అంతా కూడా గడబిడైపోతుంది ఆ బబ్బులు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆ ప్రెషర్ ఆ ప్రెషరు లబ్ డబ్ లబ్ డబ్ అన్నప్పుడు ఆ ప్రెషర్లో వేరియేషన్ ఉంటుంది ఒకసారి ప్రెషరు లబ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది డబ్బు ఉన్నప్పుడు ప్రెషర్ తక్కువ అవుతుంది ఈ బబులు ఇటు అటు ఆ వీన్లో పడి కొట్టుకుంటూ ఉంటుంది రక్తం ఇటు రక్తం ఇటు అటు రక్తం అటు అలాగే అయిపోతుంది ఎక్స్చేంజ్ ఆఫ్ బ్లడ్ ఉండదు కొద్దిసేపట్లో వాడు చచ్చిపోతుంది ఆకాశం అంటే ఏమిటనుకుంటున్నారు ఇట్ కెన్ కిల్ ఇట్ కెన్ కీప్ ఎలా వాయువు అంతే అన్నీ అంతే సో మీకు అక్కడ థ్యాంక్స్ గివింగ్ డే అని ఉంది అందరికాల గివింగ్ డే నాడు ఈ టర్కీలనన్నింటినీ సంహారం చేసేసి వాళ్ళు భక్షిస్తారు ఆ టర్కీలను టర్కీ అంటే ఇట్స్ హెవీ బర్డ్ కోడి పెద్ద సైజు కోడిలో ఉంటుంది అనుకుంటా హెవీ బర్డ్ అవి కొన్ని వేలు టర్కీస్ని చంపేసి వాటిని ఆహారంగా ఖరీదైన రుచికి రుచిములైన ఆహారంగా తయారు చేసి అవి భక్షిస్తారు అవి భక్షించినప్పుడు ఆ రోజు మీకు క్లినిక్లో కేసెస్ ఎటువంటి కేసెస్ వస్తాయంటే ఈ టర్కీ పీసెస్ ఈ మాంసము ముక్కలు ఈ కంఠంలో ఈసోఫ్యాగస్లో అవి బ్లాక్ అయిపోతాయి అంటే వీడు అలాగ నోట్లో వేసేసుకుంటాడనమాట మింగి మింగిన విధంగా అది పైకి రాదు లోపలికి వెళ్ళదు మధ్యలో బ్లాక్ అయిపోతుంది ఆ ఇసోఫ్యాగస్ టర్కీ ముక్క మాంస ముక్కలు వాళ్ళు తిని హడాబడి అమెరికన్స్ ఈస్ అ నేషన్ ఆఫ్ ఓవర్ హీటర్ మీరు మీరు అమెరికన్ రోడ్డు మీద నడిస్తే తెలుసు 50% పెర్సెంట్ ఆర్ ఒబీస్ ఫిఫ్టీ పెర్సెంట్ పీపుల్ ఒబీస్ తర్వాత మీకు నేను ఆశ్చర్యపోతాను మన దేశంలో ఒబీసిటీ అక్కడక్కడ కనపడుతుంది మీకు అంత అధికంగా ఒబేసిటీ కనపడదు ఇక్కడ ఒబిసిటీ ఇది అసలు ఒబేసిటీ అనడానికి వీళ్ళకి మీకు అమెరికాలో ఉంటుంది ఒబేసిటీ మై గాడ్ ఆశ్చర్యమేసేసే అమ్మ బాబాయ్ పాప ఎంత కష్టపడిపోతుందో అదే జాలి వేసుకుంటుంది అవి వేస్తే మీరు చూడాలి వర్ణించడం కష్టం చూడాలి ది ది స్టమక్ మసిల్స్ దే బల్జట్ సో మచ్ అండ్ ఓకా కూడా కాదు దే ది స్టొమక్ విల్ బి ఫ్లోయింగ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ బిలో ది నీస్ అంత హెవీ వెరీ హెవీ చాలా జాలి వేసేస్తుంది చాలా మనసుకు కష్టం అనిపిస్తుంది పాపం అనిపిస్తుంది అలాంటి ఒబేసిటీ మీరు ఎక్కడ చూడలేదు ఈ ఒబేసిటీ ఎందుకు వచ్చిందంటే ఈ టర్కీలోవి తిని తిని తిని వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ అర్ ఒబేసిటీ వెరీ అనూస్ట్ మీరు చూస్తే అర్థం ఇట్స్ అ సిక్ సొసైటీ అవును భోగాలు అంటే ఎవటనుకుంటున్నారు భోగ పరాంగ్ముఖులు కండాయి అని వేదాంతం చెప్తూ ఉంటే ఏదో ఇలాగే ఉంటారు వేదాంత క్లాస్లో అని అనుకుంటాం కానీ ఉన్నటువంటి స్పిరిట్ గ్రహిస్తే అసలు మనం తినే అన్నంలో సాగం ఎక్స్ట్రా అంత భోజనం అక్కర్లేదు శరీరం మనం అనుభవించే భోగాల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రానే అసలు పరిస్థితి అది ఎనివే సో ఇవి ఈ దేవతలు ఆత్మన మహాత్మ్యం ప్రకాశ్య అభివదంతి తమ మహిమను సో ఆకాశం వాయువు ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ హ్యాజ్ ఏ గ్రేట్ రోల్ టు ప్లే కాబట్టి ప్రతీదీ కూడా ఇదిగో నామహిమ ఆకాశం నామహిమీద ఉంటుంది వాయువు నామహి మీద ఉంటుంది ఈ విధంగా ఇవన్నీ కూడా ఇంకేసరే చెప్పు కన్ను చెవు చెప్పనే అక్కర్లేదు మనస్సు చెప్పనేక్కర్లేదు ఇవన్నీ కూడా చాలా గొప్పం అనుకుంటుంది రహస్యం ఏంటంటే అసలు గొప్పది అది ఏం మాట్లాడదు ఇది చాలా గొప్ప స్టోరీ అండి నాకు చాలా చాలా ఇష్టం నాకు అసలు నేను పర్సనల్గా ప్రాణోపాసన అంటే నేను ఇష్టపడతాను అది చాలా గొప్ప ఉపాసన అన్న అభిప్రాయం ఎందుకు ఫార్మైంది అభిప్రాయం అంటే ఏమో మరి ఉపనిషత్తులను అధ్యయనం చేసుకుంటే ఫార్మైంది ఆ ఒపీనియన్ ప్రాణోపాసన ఈజ్ ఎ వెరీ స్పెషల్ థింగ్ ఇట్ ఈస్ మీరు సూర్యుడిని ఆరాధిస్తున్నారంటే ప్రాణోపాసన ప్రాణం అంటే సూర్యుడే హిరణ్య గర్భుడు అనర్థం ప్రాణశబ్ద ఎనివే అతయవ ప్రాణ అనే ఒక సూత్రం ఒకటి ఉంది బ్రహ్మసూత్రంలో అతయవ ప్రాణ ప్రాణోబ్రహ్మానర్థం అతయవ అంటే ఫర్ దీస్ సేమ్ రీజన్ ఎనివే సో ఈ ఇంద్రియములన్నీ కూడా తమ యొక్క మహిమను ప్రకాశింపజేసి అభివదంతి సో ఆ గ్రూప్లో పది పదకొండు ఇంద్రియాలు ప పదిహేను పదహారు వాటెవర్ ఒక గ్రూప్ మీద ఫార్మ్ అయ్యి మేము గొప్ప అంటే మేము గొప్ప అభివదంతి స్పర్ధమానాహ వాటిలో స్పర్ధ ఐఎం సుపీరియర్ అంటే ఐఎమ్ సుపీరియర్ అహం శ్రేష్ఠతాయ్ అహం శ్రేష్ఠత చాలా చక్కటి పద ప్రయోగం అహం శ్రేష్ట అహం శ్రేష్ట నేను గొప్పవాణ్ణి అంటే నేను గొప్పవాణ్ణి అనుకుంటూ ఒకటితోటొకటి దెబ్బలాడుకుంటున్నాయి మాటలతోటి అభివదంతి కథం వదంతి ఎలాగా ఎలా దెబ్బలాడుతున్నాయవి తమ గొప్పతనాన్ని ఏ విధంగా ప్రకటిస్తున్నాయవి అంటే వయమేతద్ణం కార్యకరణ సంఘాతం అవష్టభ్య ప్రాసాదమివ స్తంభాదయ అవిశిథిలీారయా విస్ ధారయా అలా చెప్తున్నాయి వయ మేము ఏతత్ బాణం బాణం అంటే దేహం బాణం అంటే అర్థం కార్యకరణసంఘాతం అసెంబ్లీ అని అర్థం బాణశబ్దానికి అసెంబ్లీ అనర్థం ఈ బాణమును ఈ బాణము అంటే ఏమిటి బాణము కార్యకరణ సంఘాతం కార్య అంటే పంచభూతములతో నిండిన దేహము కరణ అంటే ఇంద్రియాలు ఐదు ఐదు ఒకటి పాదకోడు ఇది బాణము సో బాణశబ్దానికి ఇంకో అర్థం కూడా ఉంది శివుని లింగానికి బాణము అని అంటారు అదో నామేయం శివలింగాన్ని ఆరాధన చేసి వాళ్ళు సో వాళ్ళకి తెలుస్తుంది ఆ పదం బాణశబ్దాన్ని ప్రయోగిస్తారు ఈ మధ్య నేను పెద్ద ఆయన్ని కలిశా ఆయన చాలా దుఃఖంగా ఉన్నారు ఏమిటండి అలా దుఃఖంగా ఉన్నారు కులసగా ఉండొచ్చు కదా మీకేం లోటు అంటే ఆయన అన్నారు బాణం పోయిందో అని అన్నారు అంటే ఆయన దేవతార్చన ఉంది ఆ దేవతార్చనలో దేవతామూర్తులు ఉంటాయి పంచాయతన పూజ అని శంకర భగవత్పాదులు ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్తారు సో ఎనీవే ఐదు దేవతారూపాలని అక్కడ పూజిస్తారు సో ఐదింట్లో ఒకటి బాణము అని అంటారు ఆయన ఏంటంటే అవన్నీ బరిణిలో ఉంటాయి ఆ బరిణిలో పెట్టుకోవడంలో ఆయన కొంచెం చూపు తక్కువ దాంతో ఆయన ఏం చేశారంటే ఏదో ఈ నిర్మాళ్యం తీసేప్పుడు పూజ ఏదో ఒక బాగా దృఢంగా చేస్తుంటారు ఏవో దళాలు మారేడు దళాలు అవి కొంచెం రోజు అవన్నీ దేవుణ్ణి నెత్తి మీద ప్రేమతోటి వేస్తారు ఆ మొన్న నిర్మాళ్యం తీసేప్పుడు ఆ నిర్మాళ్యంతో పాటుగా ఈ బాణం కూడా తీసేసి పక్కన పెట్టుకుంటారు వీళ్ళు తుడిచి హడా తుడిచేద్దామనే కానీ అతను ఈ వాడ మీద అమ్మగారికి ఏమి ఇంట్రెస్టు ఈ కోలే కానీ ఆ అమ్మగారు ఆమె ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది సో దాంతో ఆవిడ తీసుకెళ్ళి బయట పారాయడమో ఏదో అయింది మొత్తానికి ఆ వాడ కలవడదు ఆయనకి అప్పుడు ఇచ్చి బెంగ పెట్టుకున్నారు పెట్టుకుంటే నేను అన్నాను బెంగ పెట్టుకోకండి దాని గురించి చెప్పచేయకండి ఈ శివుడు అంటే సర్వవ్యాపకుడు శివుడు అంతేగాని కేవలము ఒక విశిష్ట రూపంలోనే శివుడు ఉన్నాడిని అనుకోకర్లేదు ఉపాసనా సౌలభ్యం కోసం పూజ చేసేప్పుడు ఓ పుష్పాన్ని దేవుడి మీద వేయాలంటే ఏదో ఒక రూపాన్ని పెట్టుకుని వేయాల్సి ఉంటుంది ఆ రూపాన్ని రోజూ మారుస్తూ ఉండడం ఎందుకని ఏదో ఒకటి ఫిక్స్డ్గా పెట్టుకోవడం అని పెట్టారు దానికి బాణం అని పేరు అంతే కానీ బాణంలోనే శివుడు ఉన్నాడిని మరి ఎక్కడా లేడని మీరు అలా అనుకోద్దు కాబట్టి మీరు చేస్తున్న దేవతామూర్తులు మీకు సొంతం అవే లేకపోతే బాణవ స్థానంలో ఇంకేదైనా మూర్తి ఏదైనా ఇంట్లో ఉంటా మీ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది అది పెట్టుకోండి అని నేను సలహా చెప్పాను అప్పుడు ఏదో కొంత కుదుటపడ్డట్టు అనిపించింది నాకు ఆయన కుదుటబడ్డట్టు ఎందుకంటే మనస్సుకి కొంత ఉల్లాసం ఉండాలి కదా లేకపోతే ఒక ఒక మనస్సులో ఒక శంక అలా మిగిలిపోతుంది ఆ శంక అదిలాగా మనస్సుని పీడిస్తూ ఉంటుంది అది అంటే నాకు గుర్తుంచి చెప్పాను సో ఈ బాణాన్ని అంటే ఈ కార్యకరణ సంఘాతాన్ని అవష్టభ్య అవష్టభ్య అంటే ఆయన అర్థం రాస్తున్నారు చూడండి అవిశిథిలీకృత్య అది దానికి అసలైన అర్థం సో అవష్టభ్య అర్థం అవిషిథిలీకృత్య అవష్టంభనము అంటే ఆ స్తంభనంలో స్తంభం అదే అవ స్తంభ స్తోష్టునాష్టు రెండుసార్లు స్తోష్నాష్టుహు చేస్తే అంటే మరి అవా ఉన్నంత మాత్రం ఆయన చేయడానికి వీర్లేదు కానీ ఉపసర్గాలను బట్టి అలా అవుతుంది కొన్ని ఉపసర్గాలను బట్టి అలా అవుతుంది అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి సో అవా స్తంభ అవష్టంభ స్తంభం అంచేతనే ఆయన వెంటనే ప్రసాదమివ స్తంభాదయ స్తంభం అంటే పిల్ల సో ప్రసాదమును స్తంభము మొదలైనవి మొదలైనవి అంటే ఏమిటనమాట ఇంకా గోడలు అలాంటివి పెట్టుకోవాలి లెంటిల్స్ లెంటిల్స్ కూడా మరి అవి వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లెంటిల్స్ ది కీప్ ఎలు ఎలాఫ్ట్ అలా పైకి నిలబెడతాయి లెంటిల్స్ స్తంభాలు కూడా అంతే ఆర్చస్ ఆర్చి ఈజ్ ఎ వండర్ఫుల్ డిస్కవరీ గ్రీక్ డిస్కవరీ అంటారు అంటే ఎలాగంటే ఇప్పుడు మీరు ఇలా రెండు పిల్లర్స్ పెట్టారనుకోండి పెట్టి ఈ మధ్యలో పైన బరువు ఉండాలి పైన మీరు రూఫో ఏదో వేయాలి మధ్యలో కనుక ఇటకలు పెట్టారనుకోండి అవి పడిపోతాయి కానీ ఆర్చిలో మధ్యలోనే ఇటకలు పెడతారు పడవు అంటే ఇలా పెట్టరు ఇటకలు ఇలా నిటాగ్గా పెట్టరు ఇలా వంకరగా పెట్టరు ఇలాగ గుండ్రంగా పెడతారు గుండ్రంగా పెట్టేప్పటికీ ఒక ఇటకకి ఇంకో ఇటక ఫోర్స్గా పెట్టి మొత్తానికి అవి నిలబడిపోతాయి కింద పడవు అది ఆర్చి యొక్క ప్రాపర్టీస్ అట్ ఎవరీ ట్యాంజన్షియల్ పవర్స్ ఎవరు వర్క్ చేసి నాకు డీటెయిల్స్ తెలియవు యాజ్ ఆర్చి దే స్టాండ్ నాట్ ఓన్లీ దే స్టాండ్ ది సపోర్ట్ ఆల్సో ఆర్చి ఈజ్ డిస్కవరింగ్ అర్థమైంది మీకు ఆర్చి స్పిరిట్ మీరు గమనించారా ఆర్చీజ్ ఇట్ కెన్ విత్ హెవీ లోడ్స్ మీరు ఆర్చి కాకుండా మరే షేప్ ఎన్నబెట్టండి ఇట్ కెన్ నాట్ హెవీ లోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెక్క లేకుండా మీకు అవి ఉండవు ఇటుకలు ఉండవు కింద పడిపోతుంది అలా కాకుండా ఆ ఇటుకల్ని మీరు ఆర్చి షేప్లో పెట్టండి ఇంకా లెంటిల్ చెక్కలు అవి ఏమిటక్కర్లేదు సపోర్టింగ్గా ఏమీ అక్కర్లేదు దే స్టాండ్ బై దమ్సెల్వ్స్ ఆర్చెస్ ఎలాంటి ఆర్చెస్ అండి టూ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ ఆర్చెస్ ఇప్పటికే ఉన్నాయి రోమన్ ఆర్చెస్ అన్ని నేను ఇజ్రైల్లో చూశాను అంచేతనే ఆర్కిటెక్చర్ అనే పేరు అక్కడి నుంచే వచ్చింది ఆర్చి నుంచి ఆర్కిటెక్చర్ వచ్చింది దట్ ఈస్ ది ఫండమెంటల్ డిస్కవరీ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ దానివే సో స్తంభము ఆర్చస్సు మొదలైనవి ఇవన్నీ కూడా ప్రసాదాన్ని నిలబెట్టినట్టుగా అలాగే ఈ దేహాన్ని నిలబెడుతున్నాయి స్తంభంలాగా పనిచేస్తున్నాయి ఈ ఆర్చ ఏం చేస్తున్నా లేకపోతే ఈ స్తంభాలు ఏం చేస్తాయంటే ఇవి విడిపోకుండా కాపాడతాయి ఏ పార్ట్ ఆ పార్ట్ ఊడిపోయి కింద ఈ స్తంభాలు కాపాడతాయి సపోజ్ పిల్లర్ తీసేసారనుకోండి ఏమవుతుందండి బిల్డింగ్ కొలాబ్సై పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది మీరు బిల్డింగ్ గోడల్ని తీసేస్తే ఏమవుతుంది మళ్ళీ పెట్టేసుకోవచ్చు గోడ చేస్తూ ఉంటారు కూడా పని ఈ గోడ పీకి అక్కడ పెట్టి వాస్తు లేదని అది లేదని కానీ పిల్లర్స్ జోలికి వెళ్ళరు వాస్తు లేదని వాస్తుని పిల్లర్స్కి పెట్టరు పిల్లర్స్కి వాస్తు పెడితే అదేదో ముందు పెట్టుకుంటే పర్వాలేదు కానీ తీర కట్టిన తర్వాత ఈ గోడ తీసి అక్కడ పెట్టి ఉంటే పర్వాలేదు పెట్టచ్చు ఇప్పుడు మనం అంతకుముందు గోడ తలుపు ఉంటే తీసేసి మనం ఓపెన్ చేసాం పిల్లర్ని ముట్టుకోవడానికి వీరలేదు ఎందుకంటే దే కీప్ ది బిల్డింగ్ ఎలాఫ్ట్ కనుక ఆ విధంగా స్తంభంలాగా నిలబెట్టేటువంటివి మేమే అవష్టభ్య అవి శిథిలీ అవష్టంభనం అంటే విడివిడిగా విడిపోయి ఉన్న వాటిని ఒకచోట నిలబెట్టుట శిథిలంగా విడిపోయి ఉన్న ఆపోజిట్ చేసి స్థిరంగా ఓ చోట నిలబెట్టుంటారు మీరు పిల్లర్స్ ఏం చేస్తాయంటే మీరు సపోజ్ యాభై లారీలు ఇటకలు కొన్నారనుకోండి ఇటకలనంటే ఒక రూపంగా నిలబెట్టింది ఏమిటి పిల్లర్స్ మీరు వెయ్యి సిమెంట్ పుస్తకాలకు కొన్నారు అనుకోండి ఏమైపోయా సిమెంట్ పుస్తకాలు ఈ రూపంగా వచ్చేసి వాటిని నిలబెట్టేది పిల్లర్స్ అటువంటి పిల్లర్స్ అని వీళ్ళందరూ కూడా దెబ్బలాడేస్తున్నారు విస్పష్టం ధారయామ చాలా సుస్పష్టంగా మేమే దీన్ని నిలబెడుతున్నాము అని తెలుస్తూనే ఉంది అని దెబ్బలాడేప్పుడు అరే నిలబెడుతున్నది నేనేనాయా కవస్తు చూసుకో అవి స్పష్టం ఆ విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది దీనికోసం పెద్ద ఆర్గ్యుమెంటే ఉంది అని ప్రతివాడు అలాగే చెప్తాడు ఎవ్రిబడి సేస్తే సేమ్ థింగ్ అదే అంటున్నారు ఆయన మయకేనా అయం సంఘాత్రియతే ఇత్యేకైక అభిప్రాయ వీళ్ళు ఈ మొత్తం ఈ పదిహేను పదహారు వాటెవర్ పదహారు ఐదు ఐదు పది ప్లస్ ఐదు పదిహేను ఒకటి పదహారు ఈ పదహారు కూడా పదహారు అంటే తెలిసిందండి పంచభూతాలు పంచకర్మేంద్రియాలు పంచ మనస్సు పదహారు కూడా నేనంటే నేను నేను ఒక్కడే నిలబెడుతున్నాను మయైవ ఏకైన అయం సంఘాతీయతే ఇది ఎలాగంటే నేను గత పదేళ్ళ నుంచి జెండా మోస్తున్నాను నాకు టికెట్ ఇవ్వలేదు నేను పార్టీ రిజైన్ చేసేస్తున్నాను లేకపోతే పార్టీ ఆఫీస్ తగలబెట్టేస్తున్నాను అంటారు మన వాళ్ళు నేనే మోసుకొస్తున్నా జెండా అంటాడు నేను ఎవడో ఉన్నాడు జెండా ఎవడైనా చెప్పారా నువ్వు జెండా పట్టుకుని ఊరంతా తిరగబోయా చెప్పలేదు కదా ఊరికే అలాగా తన తన గొప్పతనాన్ని ప్రకటించటం సో ఆ విధంగా మయవైకైనా అయం సంఘాతాధియతే ఈ సంఘాతాన్ని ఈ పార్టీని అసెంబ్లీని నిలబెట్టేది నేను ఒక్కడే అని ప్రతివాడి అభిప్రాయం చేకైకస్య అభిప్రాయం ఎవడో ఒకడు అలా అంటే పర్వాలేదు వీళ్ళు అందరూ అలాగే అంటున్నారు అయితే చిత్రం ఏంటంటే ఈ పదహారులో లైఫ్ లేదు ప్రాణం లేదు ఈ పదహారు గ్రూపులో ప్రాణం లేదు అయితే ప్రాణం లేకపోతే ఇవి లేనే లేవు ఆ ప్రాణం అలా వింటోందంటే అదేం మాట్లాడటం ఇప్పుడు ప్రాణం ముందుకొచ్చి మాట్లాడుతోంది తర్వాత మొత్తం తాన్ వరిష్ట ప్రాణ ఉవాచ అయిపోయింది అప్పుడే సమాధానం వచ్చేసింది అన్నింటిలోకి శ్రేష్టమైనది ప్రాణమే ఆయన అడిగాడు కదా భార్గవుడు సమాధానం వచ్చేసింది కథ కింద చెప్తున్నారు ఊరికే సో ఒక ప్రశ్నకి సమాధానం వచ్చేసింది సో వరిష్టమైన అంటే సర్వశ్రేష్టమైనటువంటిది ప్రాణము అంటే లైఫ్ అని అర్థం ప్రాణము అంటే లైఫ్ ది పవర్ ఆఫ్ లైఫ్ అనమాట అది వీళ్ళందరినీ ఉద్దేశించి చెప్తూ ఉంది మీరు దెబ్బలాడుకోకండి ఈ కథ విన్నారా మీరు చిన్నప్పుడు చేతులు ఏమన్నాయంటే మేము అన్నాన్ని నోట్లో పెడుతుంటే తింటుంది కడుపు ఈ పొట్ట మేము అనకి పైన పొట్టకు మేము సహకారం చేయము నోరు అంది మేము నవ్వుతుంటే ఈ పొట్ట ఎంజాయ్ చేసి మేము సహకారం చేయము అని ఈ కథ విన్నారా మీరు సంథింగ్ లైక్ దట్ మేబీ సంథింగ్ లైక్ దట్ మీ మేబీ అదే అదే అయి ఉండొచ్చు సో ఏమంటుందంటే అందాము మా మోహమాపద్యథ హమేతాత్మా ప్ర విభజ్య ఏతద్ బాణమవష్టభ్య విధారయామీ శ్రద్ధానా బూవు అసలు వీటన్నింటిలోకి శ్రేష్టమైంది ప్రాణం ఈ పదహారు కంటే కూడా శ్రేష్టమైంది అదే అదే అంటుంది వీళ్ళు దెబ్బలాడేసుకుంటూ ఉంటే మీరు దెబ్బలాడుకోకండి మీకు విషయం చెప్తా అని తెలుసుకోండి అని పాపం ఆ ప్రాణం ఏం చేస్తుందంటే వీళ్ళ దెబ్బలాట మాన్పించడం కోసం చెప్తోంది ఏమని మా మోహం ఆపద్యత మీరు ఇలాంటి వ్యామోహంలో పడిపోవద్దు నేనే నిలబెడుతున్నానంటే నేనే నిలబెడుతున్నాను అనే వ్యామోహంలో మీరు పడవద్దు ఎందుకంటే ఈ దేహాన్ని నిలబెట్టేది మీరెవాళ్ళు కాదు నేను అహమేవ ఆ దెబ్బలాట్లో ఉండి చెప్తున్నది కాదు ఇది చెప్పి ఇది స్పర్ధ కోసం చెప్పట్లేదు వాళ్ళ మోహాన్ని పోగొట్టడం కోసం చెప్పడం దీన్ని నిలబెడుతున్నది నేను ఆత్మానం పంచధ ప్రవిభజ్య నన్ను నేను ఐదుగా విభాగం చేసుకున్నాను ఈ దేహంలో ప్రాణ అపానం ధ్యాన ఉదాహరణ సమాన సో ఈ ఐదింటిగా విభాగం చేసుకుని ఈ బాణాన్ని ఈ దేహాన్ని నేను శిథిలం కాకుండా చేస్తూ అవష్టభ్య విధారయామి ప్రత్యేకంగా దృఢంగా నిలబెడుతున్నాను అని చెప్పింది చెప్తే వీళ్ళు వినాలా పెద్ద పెద్ద శ్రేష్టమైన వాళ్ళు చెప్పిన మాట వినాలి కదా తే అశ్రద్ధానా బుహు ఓట మాకు చెప్పేది వై డాంట్ అగ్రీ విత్ యూ షటప్ అండ్ కీప్ కాయిట్ అని ఆ ప్రాణము చెప్పిన మాట ఎందు వీటికి సుతరము శ్రద్ధ లేకుండెను సో ఇక్కడ ఓం పూర్ణమ పూర్ణమిదం పూర్ణ పూర్ణము పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవీష్యే శాంతిశాంతిశాంతి హరిం శ్రీగురుభ్యో నమీ త శ్రీకృష్ణాపణమూ